ఇప్పుడు ఫలానా రకంగా మీరు ఆహారం తీసుకోవాలి న్యూట్రిషన్ సైన్స్ ప్రకారం మీరు ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు తినే ఆహారంలో ప్రీతి తక్కువ కలుగుతుంది సాధారణంగా ఆహారానికి సంబంధించి రూల్ ఉంది జనరల్గా అదేమంటే ఏది మీకు ఇష్ట ఇష్టం అవుతుందో అది హెల్త్కి మంచిది కాదు ఏది హెల్త్కి మంచిదో అది మీకు రుచిగా ఉండదు అది రూల్ అది ఆహారానికి సంబంధించి రూల్ అది కాబట్టి హితము వేరు ప్రియము వేరు మీకు హితము చేయడం కోసం నేను చెప్తున్నాను అయితే మరి అర్జునులకు హితము కలిగించాలి అని కోరిక శ్రీకృష్ణుడికి ఉన్నది కదా హిత కామ్యయ కోరికలు ఉండద్దు అని చెప్పాడు కదా మరి కోరిక ఎందుకు పెట్టుకున్నాడు అని అలాగా అడ్డబోలుగా మీరు రాకూడదు ఆయన కోరికలు ఉండద్దు అంటే అభిప్రాయం ఏంటంటే మీ స్వార్థం కోసం మీరు కోరికలు పెట్టుకోవద్దు మీ స్వార్థం కోసం మీరు భోగాలను సిరి సంపదలను కోరినట్లయితే అది కామన అనబడుతుంది అటువంటి కామన ఉండకూడదని అభిప్రాయం శ్రీకృష్ణుడు కామన పెట్టుకోవద్దన్నాడంటే అటువంటి కామన ఉండకూడదు మీరు ఇతరుల యొక్క హితమును కోరినట్లయితే అది కామన కానే కాదు వాస్తవానికి ఇతరుల యొక్క హితమును కోరుట వలన స్వార్థ చింతన మీ హృదయంలోని కామన్నలు క్రమక్రమంగా శిథిలమైపోయి మీ హృదయం నిష్కామంగా తయారవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇతరుల యొక్క హితాన్ని కోరుతూ ఉండాలి ఎప్పుడు కూడా ఎప్పుడు ఎవరైనా వచ్చి దనం పెట్టారనుకోండి వల్ల నాకేం వస్తుందని కోరకూడదు అది అది చాలా నా నేను ఇతనికి ఏమి హితమును చేయగలను అనే కోరుకోవాలి ఎప్పుడు దృష్టి అలా ఉండాలి ఎవడైనా ఆ సినిమానికి వచ్చి దండం పెడితే వీడి వల్ల మనకి సందా ఎంత వస్తుంది వీడి మన వీడి దగ్గర నుంచి మనకి ఏం లాభం వస్తుంది అని అలాగా ఉండకూడదు దృష్టి మన దగ్గరికి వీడు వచ్చేడు కనుక మన వల్లనే ఇక్కడి నుంచి మనం ఏమి ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతాము ఏమి హితాన్ని అందించగలుగుతాము అని ఉండాలి దృష్టి అలా ఉండాలి కాబట్టి శ్రీకృష్ణుడు తన కోసం చెప్పట్లేదు అర్జునునకు హితమును చేయబోది చెప్తున్నాడు అవును అర్జునుని హితము వల్ల మనకేమిటయోగం అని మనం అనుకోవచ్చు అర్జునుడు మన అందరికీ ప్రతినిధి అక్కడ మన ఒక సాధకుడుగా అర్జునుడు ప్రతినిధిగా నిలబడి ఉన్నాడు విజయ శంకర్లు భాష్యంలో ఆరంభంలో ఉన్నారు అర్జునం నిమిత్తీకృత్య ఆహ భగవాన్ అర్జునుడిని నిమిత్త నిమిత్తంగా చేసుకుని మానవాళిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి ఆయన చెప్పబోయే వచనము అర్జునుడుకి అర్జునునితో పాటుగా మనందరికీ కూడా హితమును చేకూర్చే వచనము కనుక అటువంటి వచనాన్ని నేను చెప్పబోతున్నాను నువ్వు వినవలసినది భాష్యం భూయ ఇది భూయ ఏవా భూయ పునః హే మహాబాహో భూయ అంటే అనే ఇంకోసారి ఇంకోసారి ఏవా అంటే పునః మరల ఇంకోసారి భూయ ఏవా అంటే భూయ పునః అంటే మరల ఇంకోసారి చెప్తున్నాను హే మహాబాహు అంటే గొప్ప బాహువులు గలవాడా గొప్ప బాహువులు గలవాడా అంటే గొప్ప బాహుబలము గలవాడా అనర్థం ఆయన ఆయనకి మంచి తల ఉన్నది అంటే ఈ దిప్పకాయ సరిగ్గా గొప్పగా ఉందని కాదు మంచి బుద్ధిశక్తి గలవాడు అని అర్థం కాబట్టి గొప్ప బాహుబలము గల అర్జున శృను అంటే వినును మే మదీయం పరమం ప్రకృష్టం నిరపయ వస్తున ప్రకాశకం వచవాక్యం నా మాటను వినుము మదీయం వచను నా మాటను వినుము ఎటువంటి మాట పరమం వచ విలువైన మాట శ్రేష్టమైన వచనము దానిని విలుము ప్రకృష్టం పరమం అంటే ప్రకృష్టం శ్రేష్టమైన ఎందువల్ల ప్రకృష్టం ఇప్పుడు ఆయన చెప్పబోయే వచనము గొప్పది ఎందువల్ల అంటే నిరతిశయ వస్తున ప్రకాశకం వచ ఇప్పుడు మాట వచనము దీపం వంటిది ఇప్పుడు చీకట్లో అక్కడ ఏముందో కనపడలేదనుకోండి మీకు ఏమిటది కనపడకుండా కాదు ఏమిటండి అడిగితే బ్యాటరీ లైట్ వేశారనుకోండి ఎవడో ఆయన తక్కువ బ్యాటరీ లైట్ వేసాడనుకోండి అప్పుడు ఏమవుతుంది మీకు అక్కడ ఉన్నది తక్కువని కనపడిపోతుంది తెలిసిపోతుంది అలాగే ఈ ఒక తత్వాన్ని చెప్తే వచనం చెప్పేదనుకోండి ఒక ఒక మాట చెప్పేదనుకోండి ఆ మాట వినగానే తెలుస్తుంది అంటే దీపం వేసినట్టే కాబట్టి మాట వచనము దీపం ఎలా అయితే తెలియని వస్తువుని ప్రకాశింపజేస్తుందో కనబడని వస్తువుని ప్రకాశింపజేస్తుందో అదేవిధంగా వచనము మనకు తెలియని విషయాన్ని తెలుసుకునేట్లా చేస్తుంది తెలిసి చేస్తుంది కాబట్టి దీపం వేసినట్టే కనుక నా వచనము ప్రకాశకం నీకు తెలుపుడు చేస్తుంది తెలియని దానిని తెలుపుడు చేస్తుంది ఏమిటా తెలియనిది నిరపయ వస్తున ప్రకాశకం ఒక వస్తువు గలదు ఒక యథార్థ తత్వము కలదు ఒక దానికి పరమార్థము అని కూడా అంటారు సత్య వస్తువు అది ఏ సత్యం నువ్వు ఏదేదైతే సత్యం అనుకుంటున్నావో అది ఏది సత్యం కాదు మీరు పుట్టుక సత్యం పుట్టుక సత్యం కాదు అది అసత్యం గిట్టుట అసత్యం మధ్యలో జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషిప్త అవస్థ ఇవి కూడా అసత్యములే వచ్చిపోయి అవస్థలే కనబడేవే కానీ యథార్థంగా ఉన్నవి కావు బాల్యం యవ్వనం మధ్య వయస్సు వృద్ధాత్మ్యం ఇవన్నీ కూడా మిథ్య వచ్చిపోయి తప్పిస్తే వాస్తవంగా ఉన్నవి కావు దేహము మిథ్య మనస్సు మిథ్య ఇంకేమీందే మీరు ఏదేదైతే సత్యం అనుకుంటున్నారో అది సర్వము నిత్య కుళక్కి అదంతా కూడా అసత్యం అలా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక దృష్టాంతం చెప్తా చూ ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉండేదే కానీ మరి ఎప్పుడు చెప్పి ఎందుకు చెప్తున్నానంటే అంతకంటే మంచి దృష్టాంతం నాకు దొరకలేదంటే దాకా అందుకోసం చెప్తున్నాను తర్వాత అది ఆ మెసేజ్ని బాగా కన్వే చేస్తుంది మీరు సూక్ష్మంగా గ్రహించినట్లయితే సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడని అనుకుంటున్నారా లేదా మీరు ఒక జీవితకాలం మనం అలా గడుపుతున్నావా లేదా ఉదయిస్తాడో అస్తమిస్తాడని కానీ సత్యం ఏదో తెలిసినా సూర్యుడికి ఉదయాస్తమయాలతోటి సంబంధం ఏమీ లేదు అది సత్యం మహర్షి సూర్యుడి దగ్గరికి వెళ్ళి హే సూర్య భగవాన్ నువ్వు చాలా గొప్పవాడివయా అంటే ఆయన ఉన్నాడు అలాగా నువ్వు దేశాలన్నీ తిరుగుతూ ఉంటావు ప్రపంచం అంటాను ఏమిటి నేను ఎందుకు గొప్ప అని అడిగాడు అడిగితే నీవు చీకట్లను పారద్రోలుతున్నావు అని చెప్పాడు అంటే సూర్యుడు అదేమిటి నాకు తెలియదే ఆ సంగతి నేను చీకట్లను పారద్రోలుతున్నానా ఎప్పుడు నేను ఎప్పుడు పారద్రోలేను నేను ఎప్పుడు అలా పారద్రోలినట్లు నాకు తెలియలేదు ఎలా ఉంటాయి చీకట్లు అంటే ఏమిటి అసలు ఎలా అని అడిగాడు అండి అప్పుడు నారదుడు అన్నాడు నీకు నేను చీకట్లను చూపిస్తాను నాతో ట్రా అన్నాడు ఆ టైంలో సూర్యుడు జపాన్లో ఉన్నాడు ఆయన నాతో ట్రా అమెరికాలో ఉన్నాయి చీకట్లు నాతో ట్రమ్మన్నాయి సరే పరుగు నడు అని సూర్యుడు నారదు వెనకాలు పరిగెత్తాడు సో సూర్యుడు నారదుడు కలిసి పరుగు పరుగు పరుగు పరిగెత్తి జపాన్ నుంచి అలా అన్ని దేశాలు ఖండాలు సముద్రాలు దాటుకుంటూ అమెరికా వచ్చాడు వచ్చి ఎక్కడా చీకట్లు అని సూర్యుడు ఇవి లేవు చీకట్లు నారదుడు విసుకుపోయాడు అయ్యే లేవు చీకటి మరి ఎక్కడున్నాయా చీకట్లు అంటే జపాన్లో ఉన్నాయన్న జపాన్లో ఉన్నది మనం ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాం కదా నాకు కనపడలేదు అక్కడ అని అప్పుడు చెప్పాడు ఏ నారద నువ్వు నన్ను పరిహాసం చేస్తున్నావయ్యా చీకట్లో నేను పారద్రోలడమేమిటి అసలు చీకట్లు అంటే ఏటో తెలియనే తెలియదు నాకు నేనెప్పుడు పారద్రోలేను అని చెప్పాడు సూర్యుడు అది సత్యం అది సత్యం కాబట్టి ఎవరైనా మాకు సత్యము తెలియను అని అనుకుంటే వాళ్ళు పొరపాటులో ఉన్నారు అది అది సత్యం తెలియడం తేలికా మీరు ఏదేదైతే సత్యం అనుకుంటున్నారో అదంతా కూడా నిత్య అదంతా సత్యం మీరు సినిమాకి వెళ్ళారండి రెండున్నర గంటలు సినిమా చూసొచ్చారు మీరు మీ అనుభవాన్ని చెప్పమని నేను అడుగుతా మీరు గంట సేపు చెప్తారు ఆ డ్యాన్స్ బాగుంది ఈ డైరెక్షన్ బాగుంది ఆ సీన్స్ బాగున్నాయి ఆ యాక్షన్ బాగుంది అని మీకున్న శక్తి అంతా ఉపయోగించి ఎంతసేపు చెప్తారు మీరు చెప్పిందంతా అసత్యమే కరెక్టేనా మీరు చెప్పిందంతా అసత్యమే ఇంకా మీరు సత్యవచనం ఇంకొకటి కూడా పలకలేదు ఇంకా పలకడం పర్వాలేదు పోనీ నన్ను అడగండి మీరు ఏమిటా నేను చెప్పిందంతా అసత్యం అన్నావు కదా నువ్వు చెప్పు సత్యం అంటే చూడు నువ్వు చూసిందంతా సత్యం చూసేవాడు మాత్రమే సత్యము తెలుసుకో అని చెప్పాడు అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు అది సత్యం కాబట్టి సత్యం గురించి మీరు అంత తేలికగా అంచనా వేయవద్దు నిరతిశయ వస్తున ఒకనొక సత్య వస్తువు దానిని మించినది ఇంకొకటి లేదు ఎందుకంటే దానికంటే భిన్నంగా రెండవది ఏది లేదు అటువంటి ఆత్మ ఆత్మతత్వాన్ని తెలుపుడు చేసే వచనం భగవానుడు చెప్పబోతున్నాడు కాబట్టి ఆ వచనమునకు ప్రకృష్టం వచ అని పేరు వచ్చింది యత్పరమేతుభ్యము ప్రీయమాణాయ సో అటువంటి ప్రకృష్టమైన వచనమును అంటే ప్రవచనము ప్రవచనము అంటే ప్రకృష్టం వచనం ప్రవచనం వికృష్టమైన వచనము నీ కొరకు చెప్తున్నాను ఎందుకోసం అంటే నీవు ప్రీతిని కలిగి ఉన్నావు కనుక అంటే ఎమ్మగా ఉంటే చెప్పాలి ఎగరవాడు విసుగ్గా ఉన్నాడనుకోండి చెప్పకూడదు చెప్పడం విసుగ్గా ఉంట మనం మొహమాటానికి వింటున్నాడు విసుగ్గా ఉన్నాడు అనుకోండి చెప్పకూడదు సక్కు న్యాపీగా నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నా ఏదో నా ధోరణిలో నేను ఉత్సాహంగా మాట్లాడేస్తున్నాను సడన్ గా నోటీస్ చేశా ఆయన నాలో ఆయన హీస్ నాట్ ఫాలోయింగ్ ఆయన అక్కడ లేడు ఆయన ఆయన ఎక్కడో ఉన్నాడు నేను మాట్లాడిన మానేసే ఆయనకి ఆ ధ్యానానికి భంగం కలిగింది ఆయన ఏదో ఆలోచించుకుంటున్నాడు నేను ఎప్పుడైతే వడవడా వాగుతున్నానో ఆయన ఆలోచన సాగుతూ ఉండింది నేను మాట్లాడిన మానసుడు ఆయనకి భంగం కలిగింది రైలు టగడగడగా వెళ్ళి ఆగినట్టుగా ఆయన ఆయన భంగం కలిగి నాది తీ ఏదో చెప్తున్నారు మీరు చెప్పండి అన్న నేనేం చెప్పినానో చెప్పండి అంటే అలాగని నేను కొనసాగించండి చెప్పండి నేను చెప్పను నేను చెప్పింది ఎవటో నువ్వు చెప్పుడు చెప్తాను నేను మనస్సు పెట్టి వినలేదండి అందు గురించే నేను చెప్పట్లేదు పొడి ఇప్పుడు చెప్పండి ఇంక ఇప్పుడు కాదు ఇప్పుడు మనస్సు పెట్టి వింటా ఇంక ఇప్పుడు చెప్పడం నువ్వు మళ్ళీ రేపు కూడా ఆయన శ్రద్ధ పెట్టుకొస్తే మళ్ళీ చెప్తాను సో ఆ విధంగా ఇదంతా ఉరికే మీకు దృష్టాంతంగా నేను చెప్తున్నాను ప్రీయమానాయ ప్రీతి గలవా అని కొరకు మాత్రమే చెప్పాలి లేకపోతే ఏమవుతుందంటే ఇదేదో నేను చెప్పడం మీరు విన్నాను లేకపోతే మీరు చెప్పడం నేను విన్నాం అలా కాదు అది వర్కౌట్ అవ్వదు ప్రయోజనం సిద్ధించదు ఉరికే కంఠపు నొప్పి మిగులుతుంది వినివడికి కూడా విసు మనం ఎవరి కష్టపెట్టినట్టు అవుతుంది ఇప్పుడు ఓసారి నేను ఏదో ప్రవచనానికి వెళ్ళాను నన్ను ఉపన్యాసానికి పిలిచాను నాకు ఇలాంటి అనుభవాలు ఏవో కలుగుతూ ఉంటాయి నేను జనరల్గా వెళ్ళను ఓసారి వెళ్ళాను కర్మయోగం మీద నలభై ఐదు నిమిషాలు ఉపన్యాసం సరిపోండే కర్మయోగ ఆయన మొహమాటం మొహమాటానికి ఎస్ అన్నారు ఎస్ అన్న నూటంపట వచ్చేసింది కనుక ఇంకా మాట నీటి పట్టుకోవాల్సిన బాధ్యత ఎంత ఉంది ఎస్వత్సం పొలకూడదు కాబట్టి వెళ్ళాను వెళ్తే ఆడిటోరియం అంతా నిండిపోయి ఉన్నారు తర్వాత మొత్తం ఫ్రంట్ సీట్స్ అందరూ కూడా యంగ్ పీపుల్ ఉన్నారు కాలేజీ విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు కిన కినకళ్ళాడిపోతూ ఉన్నారు నేను వచ్చాను కర్మయోగం చెప్పడానికి స్టేజ్ దగ్గర ఉన్నప్పుడు ఏదో చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళు వినరు వాళ్ళేమో వాళ్ళు వాళ్ళకి మాట్లాడుకుంటున్నారు నేను నేను ఆపి అన్నాను చూడండి కర్మయోగం నన్ను చెప్పమన్నారు మిమ్మల్ని ఆ రకంగానే పిలిస్తే మీరు వచ్చారు మీరు మరి వినకపోతే నేను చెప్పాలి కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా చెప్పాలి నేను మీరు ఇప్పుడే మొదటి ఫైవ్ మినిట్స్లోనే అసలు ముందుకు వెళ్ళట్లేదు ఇది కాబట్టి మీరు సౌమ్యంగా ఉంటే మీరు వినాలనుకుంటే చెప్తాను అని మళ్ళీ మొదలుపెట్టారు నా నా ప్రార్థనని వాళ్ళు మన్నించి ఇంకో ఐదు నిమిషాలు విని మళ్ళీ కలగలకల అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికని అడిగాను అడిగితే వాళ్ళు అన్నారు పట్టాభిరామ్ గారి మ్యాజిక్ షో ఉందని అందుకోసం వచ్చాను అప్పుడు నేను ఆర్గనైజర్ ని పిలిచి ఏంటంటే అవునండి మీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన వెంటనే పట్టాభిరామ్ గారి మ్యాజిక్ షో ఉంది అందుకోసం వచ్చేస్తుంది ఈ యంగ్ పీపుల్ అందరూ కూడా ఫ్రంట్ సీట్స్ అందుకోసం ఆక్రమించి కూర్చున్నారు అమ్మయ్య ఇలా దగ్గర పెట్టేది నాకు ఆయన పట్టాభిరామ్ గారు షో ప్రారంభిస్తే పోను కూడా వెళ్ళి కూర్చొని చూస్తాను అంటే ఆయన ఇంకా టైం కాలేదండి ఇంకా రాలేదైనా మీరే ప్రసంగం చేసి ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఆపాల్సిన బాధ్యత మీ నెక్కి మీదే ఉంది అని నన్ను చేస్తే నేను ఇంకా ఇచ్చిన మాటకి కట్టుబడి వాళ్ళని ప్రార్థించి నాయనలరా మీరు నేను ఏదో చెప్తాను మీరు విని ఉత్సాహం ఉంటుంది కదండి లేకపోతే బయటకు వెళ్ళండి నేను వెయిట్ చేస్తాను అని వాళ్ళని ప్రార్థించి అయిందలిపించి ఒక ముప్పై నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత మానేసండి ఈ లోపల పటాధిరాము గారు వచ్చారు నేను కూడా ఆడియన్స్ లోకి వెళ్ళ నాకు కుర్చీ చేశారు అక్కడ కూర్చుని ఆయన మ్యాజిక్ షో చూశాను నేను కూడా గంటల సేపు షో కాబట్టి సో వాళ్ళకి ప్రీతి ఉండాలి ప్రీతి లేకుండా చెప్పనే కూడ ఎనీవే డైగ్రెషన్ అయిందనుకుంటాను సో ప్రియమాణ శ్రీకృష్ణుడు అంటున్నాడు మధ్వచనా ప్రీయ సేత్వం అతీవా అమృత నా మాటలను విని నీవు చాలా ప్రీతిని చెందుతున్నావు ముఖంలో తెలుస్తూ ఉంటున్నావు ఎంతటి ప్రీతి అంటే అమృతమును త్రాగిన తలాగుతున్నావా అన్నంతటి ప్రీతిని నీవు పొందుతున్నావు కాబట్టి నీకు తప్పనిసరిగా చెప్పాలి అని నాకెంతో ఉత్సాహం కలిగి నీకు నేను చెప్తున్నాను తహ వక్ష్యామి తతహ అంటే అందువలన నువ్వు ప్రీతిని చెందుకున్నావు కాబట్టి నీకు చెప్పగలను హితకామ్యయా హితేచ్ఛయా హితమును కోరి చెప్పడం వెనకాల నా అభిప్రాయం ఏమిటంటే నీకు హితము కలుగవలను అనే కోరికతో నిజనే హితమును చెప్పేప్పుడు ఆ చెప్పి మాట కొంచెం పరుషంగా ఉంటుంది చెప్పి మాట అది విని ఎదుటివాడు మనస్సు చిన్నపుచ్చుకుంటాడు కష్టపెట్టుకుంటాడు అది కూడా అవుతుంది హితం అలా ఉంటుంది హితంలో పెద్ద సమస్య సో హితమును కోరి చెప్పడం అన్నది జనరల్గా ఉండదు మామూలుగారు మీకు పాపులర్ లెక్చర్స్ అని అంటారు చూడండి పాపులర్ లెక్చర్ అంటే ఎలా ఉంటుంది విని వాళ్ళకి మనస్సుకి ఉల్లాసాన్ని ప్రీతిని ఎంటర్టైన్మెంట్ని కలగజేయడం కోసం ఉద్దేశించబడి ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వినోదం అటువంటి వినోదం కోసం ప్లాన్ చేసి చెప్పినప్పుడు మీకు ఆడియన్స్ కూడా చాలా పెద్ద ఆడియన్స్ ఉంటారు వాళ్ళు పాపం జాగ్రత్తగా ఉంటారు చప్పట్లు కొడతారు ఎంతో బాగా చేస్తారు వినోదాన్ని అనుభవిస్తారు అంటే ఉల్లాసంగా వినోద కార్యక్రమం కలిగి కానీ దాని వలన వారికి లభించేటువంటి ఉపకారం ఏమి ఉండదు దాంట్లో ఏదో తర్వాత ఒకసారి లేకుండా ఏదో కథలో చెప్పు ఉందించారనుకోండి మీకేం ఉపకారం అవుతుంది ఎవడో ఒక భక్తుడు ఉన్నాడు భక్తుడి కథే అనుకోండి ఓ భక్తుడు ఉన్నాడు ఆయన ఎవడో బలంగా దేవతను ఆరాధిస్తూ ఆయనకేమో భార్యకేమో ఆరోగ్యం చేసింది పిల్లాడేమో ఇల్లు ఆ కష్టాలన్నీ పడ్డాడు ఆ కష్టాలన్నీ పడుతూ ఆ భగవంతుని స్మరించుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ తర్వాత పూజ చేసుకున్నాడు ఆ కష్టాలన్నీ పోయాయి అని కథ ము దించారనుకోండి సాధారణంగా ఈ కథ ఇలాగే ఉంటాయి దీంట్లో కొంచెం చిన్న చిన్న ట్విస్ట్లు ఈ చోట్లగా ఉంటూ ఉంటాయి మీరు జనరల్గా కథను ఊహించవచ్చు ఇంటి ముందు గుడికి బార్య దూరంలో ఇలాగే ఉంటాయి కథ ఈ కథ ఎప్పుడు వింటూ కథే ఎప్పుడు విన్న కథే ఏదో మొదటిసారి విన్నప్పుడు దాంట్లో సందేశం ఏమిటంటే మనం ఇలాంటి తీర్చేసుకుంటే మనకు కూడా లాభం కలుగుతుంది ఒక సందేశం ఉంటుంది ఎప్పటికీ పొద్దమానో అలాగే అదే కథ అలాగంటి కథ వింటూ ఉంటే కొంతసేపటికి ఇంకా సందేశం కూడా రావడం మానేసి ఒక రకమైన వినోదకాల క్షేత్రానికి అలవాటుకునిపోతారు అంచేతే ఏం చేస్తారంటే ఇటువంటి కథను చెప్పే సందర్భంలో పక్కన ఆర్కెస్ట్రా కూడా పెట్టుకుంటారు ఎందుకంటే కేవలం కథ బలం మీద వీళ్ళని నిలబెట్టడం కష్టం ఈ జనాన్ని అంతనే ఏముంటుంది కథకి అంత బలమేముంటుంది ఈ సినిమా కథ ఏం ఆధ్యాత్మిక సంబంధించిన కథలన్నీ లాగే ఉంటాయి దాంట్లో జనాన్ని నిలబెట్టి బలం ఉండదు కొంచెం ఆర్కెస్ట్రా వైలిన్ను తబలా ఇలాంటి నాలుగు పెడితే కొంత మ్యూజిక్ కూడా జోడిస్తే అది కొంత నిలబెడుతుంది జనాన్ని అలాగేదో కాలక్షేపం అవుతూ ఉంటుంది వాటిల్లో వాటికి స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అని పేరు వాటి పేరేది అంటే ఎంటర్టైన్మెంట్లో స్పిరిచువల్ అనమాట కొంత ఆధ్యాత్మికత రంగరించిన ఎంటర్టైన్మెంట్ అటువంటి ఎంటర్టైన్మెంట్ వల్ల ఉపయోగం ఉండదు హిట్ అని కలగదు దాంట్లో ఇంకో డేంజర్ కూడా ఉండదు ఎక్కడైనా ఒక లోతైన సబ్జెక్ట్ మ్యాటర్ని శ్రద్ధగా వినే అలవాటు కూడా తప్పిపోతుంది వీరికి వీరికి ఎంతసేపు ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడి లోతైనటువంటి విషయాన్ని శాస్త్రీయమైన విషయాన్ని చక్కగా విమర్శ రూపంగా చెప్తున్నట్లయితే ఏటం భగవద్గీత అంటే ఏమిటో అనుకోవచ్చు ఏమిటి లవ్ ఉంది ఏమిటి చికాక్ గా అది నచ్చబాటు కాదు ఎందుకంటే వినోదానికి అలవాటుపడు ఉంటాను జనాలు సో ఇటువంటి ఇబ్బందులు వీటిల్లో ఉంటాయి కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క హితమును కోరి హితం అంటే అలా ఉంటుంది మీకు ఎంటర్టైన్మెంట్ వచ్చిందంటే దాంట్లో హితము లేదు అన్న అది హితం ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇంకా హితం ఉండదు ఎంటర్టైన్మెంటే ఉంటుంది వినోదం ఈ నేమంటానంటే ఈ నెర్వస్ టెన్షన్లో ఉంటారు జనాలు రోజంతా ఈ అర్థకామాల పొరుగులాట ఉంటుంది పొరుగత్తడం దాంట్లో స్ట్రెస్ పెరిగిపోయి నెర్వస్ టెన్షన్ ఉంటుంది అప్పుడు సాయంకాలం పూట ఒక గంట సేపు కూర్చుని కొంత ఎంటర్టైన్మెంట్ కొంత కొంత కొంత పుణ్యం కొంత కొంత రిలాక్సేషన్ ఇవన్నీ రంగరించి ఉంటుంది దానివల్ల లోతైనటువంటి పరిశీలన చేస్తే స్వభావము నిర్మాణం కాదు దాంట్లో ఆ రకమైన డేంజర్ ఉంది ఎనీవే టాపిక్ అలా ఉంది కనుక నేను ప్రసంగాను ప్రసంగంగా అది ప్రస్తావించినను మంచిది హితమును కోరి నీకు చెప్తున్నాను తర్వాత శ్లోకం నమే విదుస్సు ప్రభవం నమర్షయ అహమాదిరి దేవానా మహర్షిణా చర్వశ మే ప్రభవం నా విధు నా యొక్క ప్రభవమును ఎరుగరు తెలియ తెలియలేరు ప్రభవము అంటే ఏమిటి ప్రభవము అంటే రెండు అర్థాలు ఒకటి ప్రభావము హరస్వమే దీర్ఘమైనది భగ భాగ అని రెండు పదాలు ఉన్నాయి భగ అంటే భాగ పరస్పర సంబంధం ఉంది బట్టి అదేవిధంగా భవ భావ ప్రభవ ప్రభావ కాబట్టి నా యొక్క ప్రభావమును అంటే నా యొక్క మహిమను ఎరుగరు లేదా ప్రభవం అంటే ఉత్పత్తి పుత్తుక నా యొక్క ఎరుగరు నా విధు ఓకే ఎవళ్ళు ఎరగ ఎరుగని వాళ్ళు ఎవళ్ళు మానవులు ఎరుగరు అజ్ఞానులు ఎరుగరు అంటే పర్వాలేదు అది బాగా ఉంది వినడానికి చెప్పడానికి కూడా కానీ ఆయన ఏమంటున్నారంటే సురగణ నవిదు మహర్షయ నవిదు దేవతల గణములు ఎరుగరు మహర్షులు ఎరుగరు జనరల్గా దేవతలు గణముల రూపంగా ఉంటారు దేవతలు ఒంటరిగా ఉండరు గణములుగా గణములంటే గుంతులు ద్వాదశ ఆదిత్యా ఆదిత్యులు పన్నెండు మంది ఏకాదశ రుద్రాహ రుద్రులు పదకొండు మంది అష్టౌ వసవండుగురు వసువులు అశ్వినౌద్వే ఇద్దరు అశ్విని దేవతలు సో ఈ రకంగా అంట గణాలు మరుత సప్త సప్త మరుత ఏడుగురు గ్రూపు కింద ఏడు గ్రూపులు ఉంటాయి అది మరుత్తులు అనే దేవతలు సో ఇలాగ ఎప్పటికీ దేవతలు విశ్వే దేవాహన్ ఇంకో గణము అంటే అనేక అసంఖ్యాకములైన దేవతలు సో ఓ గణం సో ఈ రకంగా దేవతలు గణగణాల కింద గణముల ఉంటారు అనివే అందుకోసం సురగణ ఈ దేవతాగణములు ఉన్నారే ఆదిత్యులు వశువులు రుద్రులు ఇత్యాదులు వీళ్ళకి కూడా నా ప్రభావము తెలియదు అంటే నా మహిమ తెలియదు అంటే నా మహిమ అంత గొప్పది అర్థం లేదా పుట్టుక వీరికి తెలియదు ఎందుకు తెలియదు నా పుట్టుక వీరికి ఎందుకు తెలియదు అలాగే మహర్షులకు కూడా తెలియదు ఇప్పుడు ఇక్కడ సుర ఋషి అని రెండు పదాలు ఉన్నాయి సుర అంటే దేవత దేవత అనేది స్థానము యొక్క ఔన్నత్యాన్ని బట్టి ఆ పదము వాడినారు ఋషి అన్నది జ్ఞానమును ఉద్దేశించి ఆ పదాన్ని వాడారు సాధారణంగా మనం ఏమనుకుంటాం అయన చీఫ్ మినిస్టర్ అండి ఆయనకి తెలియకుండా ఉంటుందా అంటే ఉన్నతమైన పదవిలో ఉన్నవాడికి తప్పనిసరిగా తెలుసుంటుంది అని మనం అనుకుంటాం ఇప్పుడు ఏదైనా రీసెర్చ్ ఆర్గనైజేషన్కి వెళ్ళారనుకోండి దాని చీఫ్కి చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్కి అన్నీ తెలుసుంటాయని మనం అనుకుంటాం కానీ ఆయనకి తెలియకపోవచ్చు కానీ ఆయనకి తెలుసుంటుందని ఒక జనరల్ ఒపీనియన్ అదేవిధంగా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు ఈ దేవతలు ఆదిత్యులు రుద్రులు వసువులు కాబట్టి వాళ్ళకి తెలుసుండాలి తప్పనిసరిగా వాళ్ళకి తెలియదు ఇకపోతే ఋషులు మహర్షులు మహర్షులు అంటే జ్ఞానప్రధానంగా ఉంటారు అన్నీ తెలుసున్న వాళ్ళకే మహర్షులని పేరు ఋషు దర్శనా గొప్ప జ్ఞాన సంపన్నులై ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసుండాలి పరమేశ్వరుని యొక్క ప్రభవము అంటే ఉత్పత్తి పుట్టుక వాళ్ళకి తెలుసుండాలి అంటే వాళ్ళకి తెలియదు అందువల్ల తెలిసిన పరమేశ్వరుని యొక్క ఉత్పత్తికి తరువాత వీళ్ళందరూ వచ్చారు పరమేశ్వరుడు అంటే సగుణ బ్రహ్మ హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడు ప్రకటమవుతాడు అంటే పురాణ పరిభాషలో బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి పుట్టుక ఎవరికి తెలుస్తుందండి ఎవరికి తెలియదు ఎందుకని వీళ్ళందరూ బ్రహ్మదేవుడు పుట్టాక పుట్టారు వీళ్ళు ఒక తండ్రి కొడుకు కలిసి నడుస్తున్నారు తండ్రి కొడుకుతో చెప్తున్నాడు లేకపోతే ఫ్రెండ్తో చెప్తున్నాడు పక్కన కొడుకు కూడా ఉన్నాడు నా వివాహం అప్పట్లో ఐదు రోజులు జరిగింది ఊరంతా పందిది ఎంతో పెద్ద ఉత్సవంగా జరిగింది అని తండ్రి చెప్పాడు ఫ్రెండ్తో అప్పుడు కొడుకు మన నాన్న నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వే అని అడిగాడు అంటే అని అని మారావు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అంత పెద్ద ఫంక్షన్కి నువ్వని అంటే మరి ఆయన ఏం చెప్తాడు నువ్వు ఇంకా పుట్టలేదురాని ఆయన అందుకోసం ఆ ఫంక్షన్కి నిన్ను తీసుకెళ్ళలేదు సో అదేవిధంగా ఆ పరమేశ్వరుని యొక్క ఉత్పత్తి బ్రహ్మదేవుడిగా ప్రకటమగుట హిరణ్య గర్భరూపంగా ప్రకటమగుట ఏడు గలదో ద అది అయిన తరువాత ఆ హిరణ్య యొక్క వివిధ అంగములుగా అవయవములుగా ఈ దేవతలు అందరూ వచ్చినారు ఆ హిరణ్య యొక్క సంకల్పన నుండి ఈ మహర్షులందరూ వచ్చినారు కాబట్టి వీళ్ళకి వాళ్ళ తరువాతి కాలంలో పుట్టినటువంటి ఆ ఉత్పత్తి తెలుస్తుంది తప్ప తాము పుట్టడానికి ముందు జరిగినటువంటి హిరణ్య గర్భుని యొక్క ప్రభవము వారికి తెలియడానికి అవకాశం లేదు ఆ విధంగా స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది సో సో నమే విధుస్సురగణ ప్రభవం నమహర్షయ అయితే సాధారణంగా ఇటువంటి వ్యాఖ్యానాన్ని కూడా అధ్యాత్మంగా కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా మీరు అధ్యాత్మంతో సరిపోల్చి చూసుకుంటూ ఉండాలి భగవద్గీత సందర్భంలో పురాణ సందర్భంలో చూసినా చూడకపోయినా భగవద్గీత దగ్గరికి వచ్చేప్పుడు అధ్యాత్మం ఎందుకంటే భగవద్గీతకి అధ్యాత్మ శాస్త్రము అని అది ఏదో కర్మశాస్త్రం ఉంది ఉపాసనా శాస్త్రం ఉంది జ్యోతిషాస్త్రం ఉంది ఇలాగేవో శాస్త్రాలు ఉన్నాయి అలాగే ఇది కూడా ఇంకొక సబ్జెక్ట్ మ్యాటరు ప్రపంచానికో లేకపోతే జగత్తుకో సంబంధించిందని మీరు అనుకోకూడదు వేదాంత శాస్త్రం అంటే అధ్యాత్మ శాస్త్రం పదోధ్యాయంలోనే అంటాడు శ్రీకృష్ణుడు అధ్యాత్మ విద్య విద్యానం అంటాడు విద్యలలో కల్లా అధ్యాత్మ విద్య నేనే అని అంటే అర్థం ఏంటో తెలుసునండి తనకు అన్వయించుకునేది అధ్యాత్మం అంటే తనకు అన్వయించుకోవాలి ఇది ఎలాగంటే సాధారణంగా లోకంలో జనులు అధ్యాత్మాన్ని ప్రక్కనబెట్టి అధిభూతాన్ని అధిదైవాన్ని మీమాంస చేసి ప్రయత్నం చేస్తారు అధిభూత మీమాంస చేసి వాళ్ళకి సైంటిస్ట్ అని పేరు వాళ్ళ అధిభూతాన్ని అలా స్టడీ చేసుకుంటూ పోతారు వాళ్ళకే సైంటిస్టులు వాళ్ళు చేసినటువంటి ఆవిష్కారాలను బేసిస్గా ఏవేవో భోగ సాధనాలని ఆవిష్కరిస్తారు దానికి టెక్నాలజీ అనిపడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా అధిభూతానికి చెంది ఉంటుంది ఇక అధిదైవము అధిదైవము అంటే యాగమశాస్త్రాలు తంత్రశాస్త్రము ధర్మశాస్త్రాల్లో కొన్ని అంశములు సో కర్మకాండ ఇదంతా కూడా అధిదైవానికి సంబంధించి ఉంటుంది ఇప్పుడు మీకు ఏదైనా పురాణం ఉందనుకోండి కార్తీక పురాణము మాఘ పురాణము లేకపోతే స్థల పురాణము తిరుపతి యొక్క స్థల పురాణము ఇలాంటివన్నీ పురాణాలు ఉంటాయిగా ఈ పురాణాలన్నీ కూడా ఆ దైవానికి సంబంధించి ఉంటాయి ఆ పరమేశ్వరుడు వైకుంఠంలో ఉండిగడు ఆయన వైకుంఠం నుంచి ఏదో కారణంగా భూలోకానికి దిగి దిగి వచ్చి అక్కడ వెలసినాడు అక్కడ ఈ దేవాలయం నిర్మాణమైనది అని ఆ అది ఆ దేవుడి యొక్క రాకపోకలు కదలికలు వాటికి సంబంధ మహిమలు ప్రకటించటాలు ఈ దీనికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆ దేవుడు చేసినటువంటి చేష్టలకి సంబంధించి ఉంటాయి ఇక్కడ సమాచారం అంతా ఆ విధంగా ఉంటుంది దానిని అధిదైవము అని అంటారు సో లోకంలో ఎలా ఉంటారంటే అధ్యాత్మంలో ఏముందండి మనలో ఏముంది తెలుసుకోవడానికి అంత ఖాళీ ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ అంత బొల ఏమీ లేదు ఇక్కడ ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు మన ఇంట్లో ఉన్నదాని గురించి కంగారు ఏమి ఉండేవా అది ఎలాగో ఉంటుంది ఆ చుట్టుముట్టు ఉన్నది ముందు దాని సంగతి చూడండి సో ఆ విధంగా జనులు కూడా ఏమనుకుంటారంటే మనలో ఏముంది తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి అంతా ఇదో జగత్తులో తెలుసుకోవాల్సింది బోళ్ళంత ఉంది ఇది తెలుసుకుంటే మనకు బోళ్ళంత సంపదలు లభిస్తాయి లేదా అందుగో దేవుడు అక్కడ ఉన్నాడు ఆ దేవుడు గురించి తెలుసుకునేది ఉంది నా గురించి తెలుసుకోవడానికే ఉంది నేను ఫలానా చోట పుట్టాను ఓ వెంటమనో సుబ్బమ్మనో పెళ్ళాడానో నా గురించి తెలుసుకోవడానికి ఏముంది అని అనుకుంటాడు మనిషి అక్కడ పెద్ద తప్పిదం అదే నిజానికి భగవాన్ ఉన్న మహర్షి నేను ఇది వాడు నేను ఇదంటే జగత్తు వాడు అంటే జగత్తును సృష్టించిన వాడు ఈ మూడింటిలో మొదట ఏది వస్తుంది నేను వస్తుంది నేను నిద్రలు వేసినప్పుడు మొదట ఇది వస్తుందా వాడు వస్తాడా నేను వస్తుందా నేను వస్తుంది నేను వచ్చాక ఏది వస్తుంది ఇది వస్తుంది నేను ఇది వచ్చి ప్లేస్లో సెటిల్ అయ్యాక వాడు వస్తాడు అప్పుడు వస్తాడు వాడు దేవుడు మూడో వాడు కాబట్టి దేవుడు రావాలన్నా ఇది రావాలన్నా ముందు నేను రావాలయా నేను ఆశ్చర్యంగా చేసుకుని ఇదిను అది ఉంటుంది నేను తెలుసుకోకుండా ఇది తెలుసుకుంటానని ఒకడు అది తెలుసుకుంటానని ఇంకొకడు ఏది తెలుసుకుంటాను మీరు నేను తెలుసుకోవాలి అధ్యాత్మ విద్య యానీవే అంటే మీకు అధ్యాత్మము యొక్క మహిమ తెలియడం కోసం నేను వివరించాను ఇప్పుడు తూర్పు ఎక్కడ ఉన్నది తెలుసుకోవాలనుకోండి తూర్పు ఇప్పుడు మీకు ఈ కర్మ చేసే వాళ్ళకి తూర్పు కావాలి అయితే జ్యోతిష్ శాస్త్రజ్ఞం అంతా దేశ దేశంలో తూర్పు ఈస్ట్ కావాలి ఈస్ట్ ఎక్కడ ఎక్కడ అంటే సూర్యుడు ఉదయించి చోట ఈస్ట్ సరే అదే పదండి వ్యతిరేకం పదండి ఎక్కడ ఉదయిస్తాడు జపాన్లో ఉదయిస్తాడు జపాన్ వెళ్ళారనుకోండి మీరు జపాన్ వెళ్ళి తూర్పు ఎక్కడా అంటే ఎవరు చెప్తాడు అక్కడ ఓ కొండ ఒకటి ఉంది ఉదయాద్రి పర్వతం ఒకటి ఉంది అక్కడికి వెళ్తే తూర్పు అలా కాదయ్యా తూర్పు తెలుసుకునే పద్ధతి అది కాదు మీకు తెలియదు అలాగే తూర్పు మీరు ఎప్పటికీ తూర్పుని పట్టుకోలేరు తూర్పు తెలుసుకునే పద్ధతి ఏటో తెలుసుందండి నిలబడు నిలబడి నీకు ఎదురుకుండా ఉన్నది తూర్పు పశ్చిమం నీ వీపు వైపు ఉన్నది పశ్చిమం దక్షిణం నీ కుడి వైపు ఉన్నది దక్షిణము నీ ఎడమ వైపు ఉన్నది ఉత్తరం అయితే ఏంటంటే స్వర్గలోకం అక్కడ మీ నెత్తి మీద స్వర్గలోకం ఉన్నది పాతాలలోకం మీ పాద అంత నీచుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి విశాఖపట్నం తూర్పు పోతుంది ఏమండి విశాఖపట్నం వెళ్ళారనుకోండి సముద్ర తీరానికి వెళ్ళారనుకోండి విశాఖపట్నం పశ్చిమం అవుతుంది ఇంతటి విశాఖపట్నం పశ్చిమం అయి కూర్చుంటుంది సరపడిందా కాబట్టి నువ్వు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం దీని గురించి పుస్తకాలు రాస్తానంటావు అసలు తూర్పు అంటే ఎక్కడ ప్రారంభమైంది చెప్పు నువ్వు నీతో ప్రారంభమవుతుంది సో అధ్యాత్మాన్ని విస్మరించి దానిని ప్రక్కన పెట్టి నేను దిగ్విభాగం చేస్తాను దిక్కుల యొక్క తత్వాన్ని నిర్ధారణ చేస్తాను అంటే నేల విడిచి సామం అవుతుంది అది అలా వర్కౌట్ కాదు కాబట్టి అధ్యాత్మంతో అధ్యాత్మంలో పర్యవసానాన్ని చెందాలి సకల వర్ణనలు అధ్యాత్మంలో పర్యవసానాన్ని చెందాలి వాస్తవానికి ఎద్ బ్రహ్మాండే తత్పిండా ఏది బ్రహ్మాండమునందు ఉన్నదో అది పిండాండమునందుగలదు అలాగే వ్యవస్థలా ఉంటుంది ఇప్పుడు స్వర్గలోకం ఉందనుకోండి ఎక్కడ ముందు స్వర్గలోకం మీ హృదయంలో స్వర్గం ఉన్నది అప్పుడే బ్రహ్మాండంలో స్వర్గం అనేది ఒకటి ఉండగలుగుతుంది మీ హృదయంలో స్వర్గం లేకుండా బయట స్వర్గం ఉన్నదు నరకం కూడా అంతే మీ హృదయంలో నరకం ఉన్నది అప్పుడే మీరు బయట నరకాన్ని భావన చేయగలుగుతారు మీకు దుఃఖం తెలిసినప్పుడే నరకాన్ని మీరు భావన చేయగలుగుతారు కాబట్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని మీలో ఉన్నాయి అధ్యాత్మం ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు అధ్యాత్మ రూపంగా చూడండి అహమాగర్హి భూతానాం కాదు నమే విజు సురగణ ప్రభవం న మహర్షయ ఋషులంటే ఏటో తెలుసిన జ్ఞాన ప్రధానమైనవి ఋషులు కాబట్టి కళ్ళు ఋషి కళ్ళ ద్వారా మీరు రూపాన్ని తెలుసుకుంటారు ఋషి దర్శనా అంటే కన్నులు ఋషి సప్త ఋషులు అంటే ఏమిటండి సప్త ఋషులు అంటే సప్త శీ ఋషణ్యా ప్రాణ ఎన్ని ఎంతమంది ఋషులు నెక్కం లెబో శీ సో నెక్కో ఎంతమంది ఋషులు ఉన్నారు ఏడ్ గురు ఋషులు ఉన్నారు ఇదో ఋషి వాక్కొక ఋషి రెండు రెండు రెండు సప్త ఋషయ ఏడ్ గురు ఋషులు మహర్షులు గొప్ప ఋషులు ఎందుకంటే కన్ను తెరిచారంటే అన్ని రూపాల యొక్క జ్ఞానం కలుగుతుంది కేవుల ద్వారా శబ్ద జ్ఞానం కలుగుతుంది అయిపోయిందంటే జగత్తుంట కవర్ అయిపోయింది జగత్ అంటే నామ రూప నామరూపాలకే జగత్తు నామాలని శబ్ద చెవుల ద్వారా తెలుసుకుంటారు రూపాలని కళ్ళ ద్వారా తెలుసుకుంటారు నామరూపాత్మక జగతే కాబట్టి ఆ ఋషులు మీ అందున్నారు ఇప్పుడు ఈ నేను ఎక్కడి నుంచి పుట్టిందో కంచితో చూసి మీరు తెలుసుకోగలరా తెలుసుకోలేదు ఆ నేను యొక్క పుట్టుక నేను పుట్టింది కదండి నిన్న రాత్రి నిద్రపోయారు నిద్రపోయినప్పుడు మీరు ఉన్నారా లేదు మీరేనా నిద్రపోతా అవును నేనా నిద్రపోయాను మీరు ముందు అది ఒక్క తీరాలి నేనే నిద్రపోయాను అని మీరు ఒప్పుకోవాలి సపోజ్ మీరు నేను నిద్రపో నిద్రలో నేను లేను అని మీరు అంటే ఇంకా నా వైపు నుంచి సమాధానం ఏం లేదు మీరు శూన్యవాదంలో వెళ్తారు కాబట్టి నిద్ర నేను నిద్రపోయాను దీనికి ఒక ప్రూఫ్ ఉన్నది ఏంటంటే ఒక పిల్లవాడు అలా వెళుతున్నాడు ఆ పిల్లవాడిని పిలిచారు భగవాన్ నమర్షి ఆ పిల్లవాడిని పిలిచారు పిలిచి అడిగారు ఎరాబాబు నేను రాత్రి నువ్వు సుఖంగా నిద్రపోయావా అని అడిగారు ఆ సుఖంగా నిద్రపోయారండి అని చెప్పాడు ఆ సరే వెళ్ళిపో పిల్లవాడిని చూడు ఆ పిల్లాడికి కూడా తెలుసు నిన్న రాత్రి తానే సుఖంగా నిద్రపోయాడు అని ఆ కూడా తెలుసు పిల్లవాడికి తెలుసు వాడు సత్యం చెప్తాడు ఎందుకంటే వాడి మనస్సు ఇంకా ఈ లౌక్యంతో కలుషితం కాకుండా ఉన్నది కనుక వాడు సత్యం చెప్తాడు వాడి అనుభవం సత్యం కాబట్టి నిద్రలో నిన్న రాత్రి నువ్వే నిద్రపోయావు కానీ నిద్రలో నేను లేదు నిద్ర లేచాక తెలివి వచ్చింది అంటారు నిద్ర లేవడము ఉన్నా తెలివి రావడము ఉన్నా ఒకటే నిద్ర యొక్క పోకడ తెలివి యొక్క రాకడ రెండు ఒకటే తెలివి వచ్చాక నేను పుట్టింది కాబట్టి తెలివి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడే నేను కూడా పుట్టి ఉంటుంది నేను పుట్టింది తెలివి నుండి పుట్టింది ఆ తెలివి ఎక్కడ నుండి వచ్చింది అది దానికి ఆత్మాని పేరు పెట్టుకున్నాం ఏదో పేరు పెట్టుకోవాలి కదా మ్యాథమెటిక్స్లో ఎక్స్ అని పేరు పెట్టుకుంటాం దేని తత్వం తెలియాలనుకుంటారో దానికి ఎక్స్ అని ఎన్ని అనుకున్న ప్రశ్న ఎక్స్ ఆవులు ఉన్నవనుకున్నాము అని అప్పుడు అలా అనగానే ఎక్స్ అంటే చెప్పండి అనకూడదు మీరు ఎక్స్ అంటే తర్వాత తెలుస్తుంది అలాగే ఆత్మ అని దానికొక పేరు పెట్టుకున్నాం ఎక్సలాంటిది ఆత్మ అంటే ఆత్మ ఆత్మ నుండి నేను పుట్టింది తెలివి వచ్చి పులి తెలివి పుట్టింది ఆత్మ నుండి తెలివి పుట్టింది వేకింగ్ కాన్షియస్నెస్ పుట్టింది ముందు ఆత్మ నుండి ఆ వేకింగ్ కాన్షియస్నెస్ నుంచి నేను పుట్టింది నేను నుండి చూపు పుట్టింది చూపు నుండి రూపం పుట్టింది అది క్రమం ఇప్పుడు ఈ చూపు రూపాన్ని తెలియగలదు కాని దానికి మూలంలో ఉండే ఆ ఆత్మని తెలియగలదా తెలియలేదు కొన్ని చెవులు తెలియగలవా తెలియలేవు చక్షుషు చక్షు శ్రోత్రస్సు శ్రోత్రం చూపు వెనుక చూపు వినికిడి వెనుక వినికిడి మనస్సు మననశక్తి వెనుక ఉండే ఆ మహాశక్తి అది దానికే ఆత్మని పేరు దానిని ఈ ఈ తెలియగలవా తెలియలేవు ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉంటారు అగ్నిర్మే వాచిశరిత వాకింద్రియంలో అగ్ని ఉంటాడు అగ్ని ఎక్కడ ఉంటాడంటే అగ్నిలోకంలో ఉంటాడు అగ్నిలోకం నీ నోరే అగ్నిలోకం ఇంద్రుడు ఎక్కడుంటాడు బలే మే ఇంద్రో మే బలే శరిత ఇగ నీ చేతుల యొక్క భుజ బలం ఏది కలదో దాని నుండి ఇంద్రుడు ఉన్నాడు సూర్యోమే చక్షుషిషి సూర్యుడు చూపు నందగలడు రుద్రోమే మన్యోషమిత రుద్రుడు అహంకారాధిపతి అహంకారానికి అధిష్టాన దేవత రుద్రుడు ఆయన ఎక్కడున్నాడు ఏమంటే కోపం వచ్చినప్పుడు చూస్తే తెలుస్తుంది రుద్రుడు అని రుద్రుడు ఆయన రుద్రుడైపోయాడంటే అర్థం అది కరెక్ట్గా అన్నమాట ఎందుకంటే మన్యువు అంటే కోపమునందు రుద్రుడు ఉంటాడు సో ఈ విధంగా ఈ దేవతలందరూ కూడా మన ఎందే ఉన్నారు సరి ఈ దేవతలకి తెలుసా ఆ నేను ఎక్కడి నుంచి పుట్టింది తెలివి ఆ తెలివి ఎక్కడి నుంచి పుట్టింది ఈ దేవతలకి తెలుస్తుందా తెలివి నమే విధు సురగణ ప్రభవం నమర్షయ అంటే ఆ పరబ్రహ్మ పర పరబ్రహ్మయే పరమాత్మ పరబ్రహ్మ మీకు అధిభూతంగానూ అధిదైవంగానూ మీరు వ్యాఖ్యానం చేసినప్పుడు ఆ పరబ్రహ్మ యొక్క పుట్టుకను లేకపోతే ఆ హిరణ్య గర్భుని యొక్క పరబ్రహ్మకు పుట్టుక ఉండదు హిరణ్య గర్భునికు పుట్టుక పుట్టుక కూడా పుట్టుక కల్పితను అధ్యారోప అధ్యారోపణ చేస్తారు హిరణ్య గర్భునికి పుట్టుకను అధ్యారోపణ చేస్తారు హిరణ్య గర్భం పశ్యత జాయమానగుం సనోదేవ శుభయ స్మృత్య సంయునత్తు అని మంత్రం హిరణ్య గర్భం పశ్యత అంటే పశ్యతి అని అర్థం ఆ హిరణ్య గర్భుని యొక్క ఉత్పత్తిని ఆ పరమాత్మ దర్శిస్తాడు అని సో హిరణ్య గర్భుని యొక్క పుట్టుకను ఆ పర తెలియదు పరమాత్మకి తెలియాలి తప్ప ఈ మహర్షులకు దేవతలకి తెలుస్తుందా అని అద్ అధిభూతంగాను అధిదైవంగాను దానినే నేను అధ్యాత్మంలో కూడా మీకు వివరించా అంటే కన్ను చెవి మొదలైన ఇంద్రియములు కానీ మనస్సు కానీ ఆ ఆత్మస్వరూపాన్ని అందుకోలేవు అనే ఉపనిషత్తులో ప్రతి ఉపనిషత్తుల్లో చెప్పబడే ఒక ప్రసిద్ధమైన ప్రతిపాదన ఏది గలదో అది మనకు ఆ వాక్యంలో అధ్యాత్మరూపంగా బోధించబడింది మమే విధు సురగణ ప్రభవం నమహర్షయ మీరు అధిదైవంగా తీసుకోవచ్చు ఈ దేవతలు ఋషులు అందరూ కూడా ఆ హిరణ్య గర్భుని తరువాత ఆవిర్భవించిన వాళ్ళు కనుక వీళ్ళు ఆ యొక్క ఉత్పత్తిని తెలియలేరు లేదా మహిమను తెలియలేరు అంటే చూడండి సముద్రము యొక్క నిడివి లోతు మీరు తెలుసుకోగలుగుతారా తెలుసుకోలేరు అంటే అర్థం సముద్రం గురించి చుంకాయుగా ఉరికే బాహ్యంగా స్థూలంగా మనం తెలియగలుగుతామే గాని దాని నిడివి దాని లోతు మనం ఎలా తెలియగలమో తెలియలేము అది అనంతమైన వైశాల్యము అంటే హద్దు అనేది ఉన్నట్లయితే ఆ మహిమకు హద్దు ఉంటే మనకు తెలిసిపోతుంది హద్దే లేని మహిమ గలదు అనే అభిప్రాయం కాబట్టి దేవతలు ఋషులు కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రభావాన్ని మహిమాతిశయాన్ని తెలియజాలరు నిజానికి శృతి గీతంలో ఏమని చెప్పారంటే పరమేశ్వరుని యొక్క మహిమ పరమేశ్వరుడికే తెలియదు అని చెప్పారు నాసదీయ సూక్తంలో కూడా అలాగే చెప్పారు సో అంగవేద ఆయనకి తెలుసా పోని ఆ ఈశ్వరుని యొక్క శక్తి మనకి తెలియదు మహిమ మనకి తెలియదు ఋషుడికి తెలియదు దేవతలకి తెలియదు పోనీ ఈశ్వరుడికి తెలుసా అంటే ఈశ్వరుడికి కూడా తెలియదు ఎందుకంటే అది అనంతముదంత మంచిది మళ్ళీ క్లాసులో కొనసాగించాలి ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్ర